సో అది చిన్నప్పుడు చిలకల అమ్మకానికి వచ్చేది చిలకలని పేరు వాటికి అటు ఇది స్నాక్స్ ఇంకా మరో స్నాక్స్ అసలు తెలియనే తెలియదు చిలకలు ఆ చిలకల అమ్మకానికి బొట్టలో పట్టుకొచ్చేది ఓ అమ్మి ఓ అమ్మి అమ్మి అంటారు అమ్మేటువంటి అమ్మి ఈ అమ్మి పట్టుకొచ్చి చిలకలో ఏ చిలకలో అని అది కూడా మేము పరిగెత్తి వెళ్ళాలి ఇంట్లో అట్లా చిలకలు తిన్నామని పెద్ద పెద్ద తిన్న ఉంటాయి ఏం కాలేదు భ్రమ సో మా అమ్మగారు ఏదో పావులా ఏదో ఒక దాంట్లో ఓ బ్యాడీ చిలకలు కొనేవారు బ్యాడకి ఇన్ని చిలకలు ఇచ్చి దాంట్లో గుర్రం గాడిగా ఓ చిలక కూడా ఉంటుంది చిలక ఇలాంటివి ఓ బొమ్మలు ఉంటాయి రకరకాల బొమ్మలు ఆమె అలాగే కళ్ళు కొంగులో పోసి తెచ్చుకునేవారు ఏ నాకు చిలకీ అంటే అన్నిటికీ చిలకనే పేరు నాకు చిలకీ ఉంటే ఇలా దాంట్లో చేపెట్టడం జరుపు ఇచ్చేవా అది గాలికి వచ్చాను నాకు గాలి దొద్దు నాకు గొట్టం అంటే ఏ పిచ్చివాడ గాలి గాలి కాదు గుర్రము కాదు గోట్లో వేసుకో అంటే నాకు నేను గాలితో వెళ్ళే గుర్రమే అంటే ఏమున్నట్టు అది గాలిగా గుర్రము చిలక ఇలాంటి భేదాలు ఏమైనా ఉన్నాయా ఒకటే పంతదా పంతదార కూడా కాదండి ఏదో బెల్లం చేసి ఒక రెండు రోజులు ఒకటే ఒకటే పదార్థం అంత ముద్ద చేస్తారు చేసి కొన్ని ఏమో ఇలా నొక్కేటువంటిది ఏదో ఉంటుంది గాడిద బొమ్మలు ఈ బొమ్మలు ఆ బొమ్మలో ఉంటుంది అది దానికి ఉరికే షేప్స్ తప్ప ఉన్న సేమ్ సేమ్ థింగ్ డిఫరెంట్ షేప్స్ అలాగే సేమ్ ఇస్తే ఏది నోట్లో వేస్తున్నా తీయదో ఉంటుంది అలాగే మీరు పృథివీ మీకు ఉన్నదిగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది స్పర్శ ముక్కు ద్వారా అలాగే పంచేంద్రియముల ద్వారా పంచభూతములు ఆ వేరు వేరు అనుభవానికి వస్తున్నాయే తప్ప వాస్తవంలో మళ్ళీ కూడా ఒకే సద్్రూపమైన పరమాత్మ అని ఈ విధంగా మీరు దాన్ని తెలుసుకుంటూ గాలి బాగా వీసిందనుకోండి ఓహో సత్ సత్ అనుభవానికి వస్తుంది అనుకోవాలి వేడి తగిలిందనుకోండి సత్ అనుభవానికి వస్తుంది అలాగ అనుకోవాలి తప్ప ఈ నామరూపాలని నామరూప దృష్టి ఉండకూడదు అని అనుకుంటారు నామరూప దృష్టి ఉండకూడదు అలాగే దేహము అని అనుకోకూడదు పంచభూతము కింద దాన్ని స్వీకరిస్తూ అది వేరే ప్రకరణం మళ్ళీ చెందాము ఏమం ఈ విధముగా ఆకాశమితే ఆకాశం యొక్క మిథ్యాత్వము సత్సత్వే సత్సత్వే సద్రూప పరమాత్మ యొక్క యథార్థత వాసితే బుద్ధియందు నిశ్చయించబడగా అనేనా ఈ న్యాయన యుక్తిచే వాయువాదే వాయువు అగ్ని అప్పులు పృథివీ అనువాటి నుండి వస్తు యథార్థ వస్తువైన సత్ సద్రూప పరమాత్మ ప్రవిరిచ్యత చక్కగా వివేచన చేయబలుగా వివేచన అంటే తేడాగా తెలుసుకోవడం విచిరు పృథక్ భావే అనే ధాపు వచ్చింది విచిర్ పృథక్ భావే అంటే తేడాగా తెలుసుకోవడం మట్టిని పంచదాన్ని తేడాగా తెలుసుకోవాలి తేడాగా తెలుసుకుని తేడాగా పెట్టుకోవాలి ముందు తేడాగా తెలియాలి కదా అది తేడాగా తెలిస్తే ఇక్కడ మట్టి ఇక్కడ పెట్టుకుంటాడు పంచదారు ఇక్కడ పెట్టుకుంటాడు తేడాగా తెలియలేదనుకోండి ఏం చేస్తాడు మట్టిని మనందరినీ కలిపి పెట్టుకుంటాడు రెండింటినీ కల్పించున్నది మట్టికి నష్టం ఏమైనా మట్టికి పోయింది ఏముండదు పంచదార నష్టం ఎప్పుడు కూడా హైయ్యర్ నష్టపోతుంది కాబట్టి మిథ్యా వస్తువుకు నష్టం ఏముండదు సత్య వస్తువు కప్పుబడిపోతుంది ఏమాకా న్యాన వాజ్వా ప్రవిచ్యత నిస్తూపతైవ్రా మాయా ప్రయోజి శక్తి కార్యుల్యాక్తత్వేహం ఇప్పుడు సత్యవస్తువు ఉన్నటు మాయా మాయని జోడిస్తే మాయాంటే అజ్ఞానం అజ్ఞానాన్ని జోడిస్తే ఏమవుతుంది మీకు భేదములన్నీ భాషిస్తాయి బంగారానికి అజ్ఞానాన్ని జోడిస్తే నెక్లెస్ కంకణము ఇత్యాది ఆభరణాలన్నీ భావిస్తాయి కొద్ది స్వామికి ఒకసారి నెక్లెస్ తీసుకుని అజ్ జ్ఞానము అనే అగ్నిలో పెట్టాలి మామూలుగా నెక్లెస్ తీసుకుని నిప్పుల్లో పెట్టి బయటికి తీస్తే ఏముస్తుంది బంగారా వస్తుంది ఇప్పుడు మీరు నిప్పుల్లో పెట్టి బయటికి తీయక్కర్లా నిప్పుల్లో పెట్టి దాన్ని అలా ఉన్నదాన్ని ఉన్నాయి ఆ నెక్లెస్ని మీరు ఏం చేస్తారు జ్ఞానము అనే కొలిమిలో పెట్టి బయటికి తీస్తే ఏమొస్తుంది బంగారం వస్తుంది మరి జ్ఞానాజ్ని అంటే అలాగే ఉంటుంది దాని పేరే జ్ఞానాజ్ని సో ఇప్పుడు అయితే మరి బంగారము వచ్చింది కదా ఈ మరి నెక్లెస్ ఏమిటి అది మిథ్య జ్ఞానాగ్ని పెడితే మిథ్య స్వచ్చ స్వచ్చవస్తువు బయట మరి నెక్లెస్ ఏమిటి మనం ఉంది బంగారం అంటే నెక్లెస్ ఏమిటి మిథ్య ఈ మిత్య అక్కడి నుంచి వచ్చింది అది బంగారం నుంచే వచ్చింది ఈ మిచ్చే నేడు ఎక్కడి నుంచి వస్తుంది మనుషుల నుంచి వస్తుంది మనిషి లేకుండా నేడ రావడం మనిషి లేకుండా నీడాది ఉండదు అక్కడ మా మామూలుగా అలా అక్కడ మనిషి లేదండి కానీ నేడు ఉందండి అదేదో దెయ్యం అయిపోతుందని వీళ్ళు వీళ్ళ తప్ప ఇంకా ఏమీ ఉండదు వీళ్ళ తప్ప ఇంకే ఒక ఆయన పెద్ద పాండిచ్చారు శృత పాండిత్యం అన్నారు రాఘవందరావు గారిని అడిగారు ఏమిటండి ఇతను పాండించే అభ్యర్థి తెలియబాబు ఆయన అంతా ఆయన చెప్పారు ఆయన అక్కడ గుహలో ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర ఓ దీపం ఉంది అదే అఖండ దీపం వీడు వచ్చేప్పుడు ఓ నాలుగు జించాలు మూను వేసే చూచేస్తారు చలికాలం కదా అక్కడ మనకి హిమాలయాల్లో నాలుగు జించాలు మూను వేసి వచ్చేస్తారు ఆరు మాసాల దాకా మనుషు మాత్రులు వెళ్ళాడు ఆ గుహ మూసేసి వచ్చేస్తాడు ఆరు మాసాల తర్వాత వెళ్ళినప్పుడు మీ దీపం వెలుగుతాం వీళ్ళు వేసిన నూనె నాలుగు జంజాల కంటే ఎక్కువ అని చెప్తున్నాడా శుభ అంటే అంత మరి నాలుగు జంజాలు మాత్రమే ఎందుకు ఏదో అలా ఉండకూడదు సో నీడనే నీడ ఉంది అంటే సత్యవస్తువు ఉండాలి సత్యవస్తువు లేని నీడ ఉండదు నీడని నీడగా గుర్తించి తిరస్కరించి సత్యవస్తువుని పట్టుకుంటూ ఉండాలి ఆ రకంగా మనం నిరంతరము ఆ సత్యవస్తువు ఎదుర అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి ఇప్పుడు చర్చ ఇప్పుడు మిక్ష వచ్చింది మిక్ష నెక్లెస్ మిథ్య ఈ మిథా నెక్లెస్ ఎక్కడి నుంచి బంగారం నుంచే వచ్చింది అంటే మీరు బంగారంలో ఇటువంటి విద్యా రూపములను ప్రకటించే శక్తి ఒకటి ఉందనమాట ఈ కథ మనం అనుకున్న కదా అవును ఉంది అంటే నేను చెప్పాను శక్తి అవటను అది పేదలుగా సాగదీయడానికి రేతులుగా సాగదీయడానికి ఆ శక్తి దాని ఎన్నో చెప్పాను కదా ఇప్పుడు మీకు బంగారపు కడ్డీ ఇస్తా దాంట్లో ఆ శక్తి మీరు చూపించండి ఎక్కడ చూపిస్తారు చూపించండి మరి ఉంది అలా చెప్తారు అంటే అవ్యక్తముగా ఉన్నది అంటే కనపడకుండా ఉన్నది దాన్ని నెక్లెస్ కింద తయారు చేశారనుకోండి అంటే అవ్యక్తముగా ఉన్న శక్తియే నెక్లెస్ అనే రూపముగా ప్రకటమైనది అంటే వ్యక్తమైనది ఎందుకంటే ఇప్పుడు ఈ శక్తికి ఎన్ని రూపాలు ఎన్ని స్టేజ్లు వచ్చాయి అవ్యక్తమనే స్టేజ్ ఒకటి వ్యక్తమనే స్టేజ్ ఒకటి దేనికి ఆ మాయాశక్తి ఇప్పుడు ఈ మాయాశక్తి యొక్క అంటే శక్తి అనండి ఆ శక్తి యొక్క వ్యక్తము ఇచ్చగా అవ్యక్తముమిచ్చ రెండూ మిచ్చే రెండూ మిచ్చే అసలు వాస్తవంలో ఉన్నది బంగారమే ఉన్నది నెక్లెస్ అనేది ఏది లేదు అని ముందే నిర్ధారణ చేశారనుకోండి నెక్లెస్ అనేది ఏది పుట్టడం లేదు లేదు అప్పుడు బంగారంలో శక్తి ఉంది ఆ శక్తి నుంచి నెక్లెస్ అని చెప్పవలసినటువంటి అవసరమే ఉదయించదు కానీ అజాతవాదను అంటారు అలాంటి అవసరమే ఉండదు గౌరవ గౌరపాదాచార్యుల దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మ మాయాశక్తి అంటే ఏమిట్రా మాయాశక్తి అని ఆయన అహంకరిస్తారు ఎవిట్రా మాయాశక్తి అంటున్నారు కాదా జగత్తు పుట్టడానికి అవసరంగా అసలు జగత్తు పుట్టిందనేవి చెప్పాడు నేను ఆయన అజాతవాదాన్ని చెప్తాను అసలు జగత్ జన్మను అవిద్యతే జగత్తుకి జన్మే జగత్తు పుట్టమే లేదు కాబట్టి సినిమా తరమేద అవన్నీ పుట్టేయాలి పుట్టేయా ఎక్కడ పుట్టే పుట్టలేదు పుట్టలేదు అన్నవాడు ఆ పుట్టించేటువంటి శక్తి గురించి ప్రసక్తి ఉండదు దాన్ని అజాతవాదము అన్నారు కాదండి నెక్లెస్ పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది బంగారం నుంచి పుట్టింది అంటే ఆ బంగారంలో నెక్లెస్ పుట్టించేటువంటి శక్తి దాని ఎందు అని చెప్పారు ఇప్పుడు ఆ శక్తి అవ్యక్తము నెక్లెస్గా ప్రకటమైనందుకు అది వ్యక్తము దీంట్లో ఏది మిథ నెక్లెస్ మిక్ష అలా మిక్ష అంటే వ్యక్తమైన రూపము మిథ్య నామరూపాలు దిక్ష ఈ నామరూపములుగా వ్యక్తమైన వ్యక్తమైన నామరూపములు ఎక్కడి నుంచి వచ్చాయి అవ్యక్తమైన శక్తి నుంచి వచ్చాయి ఈ అవ్యక్తమైన శక్తి సత్యం అనుకుంటున్నారా అది విక్ష అది అంటే ఇప్పుడు ఎలాగో చెప్తా నెక్లెస్ దిక్ష అన్నదాన్ని మీకు ఎలాగో చెప్తావు ఇది ఉంటుంది పాఠం ఓకే ఇంతకంటే వేరే మరో రకంగా ఉంటుందని మీరు ఎదురు చూస్తున్నట్లయితే నేను మిమ్మల్ని నిరుత్సాహపరతంగా తప్పదు ఇది ఎంతసేపు ఉంటే ఎంతసేపు ఇలాగే పోతూ ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ ఇచ్చారన్నది నేను చెప్తాను ఇప్పుడు నేను ఈ కథ చాలాసార్లు చెప్పాను చిన్నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఒకటి నిన్న పెట్టాను ఎండం పెట్టినప్పుడు మెళ్ళలో ఉంచి అది గొలుసు వేయాలంటారు అది స్వామీజీ అన్నారు ఆడవాళ్ళు గొలుసు వేసుకుంటారనుకున్నాను నువ్వు కూడా వేసుకున్నారే అని అంటే బాగుండే గొలుసు అన్నారు బాగుంది అనేటువంటి ఆయన హుక్కు తీసి ఆయన గేటికి ఇచ్చారు బాగు చూడండి అది స్వామీజీ మరి గొలుసు బాగుంది అనుకుంటే చూపిస్తే బాగుంటుంది కదా మరి ఆయన తెలిసి ఇచ్చారు ఆ గొలుసు చాలా బాగుంది అని ఆయన చూసి గొలుసు చాలా బాగుంది అని మళ్ళీ వాపస్ ఇవ్వబోయారు అంటే స్వామీజీ మీరు అక్కడ పెట్టుకుంటాం అభిప్రాయం స్వామీజీకి ఇస్తే ఆయన సంతోషిస్తారనే అంటే ఆయన నాకు నాకు గొలుసుని కూడా తీసుకో బంగారం నాకు ఇచ్చేయని చెప్పారు నిజంగా జరిగిన కథని దీన్ని బట్టి ఏం జరిగింది గులుసులోంచి బంగారం మైనస్ చేస్తే ఏం మిగులుతుంది ఏం మిగులుతుంది బంగారం మైనస్ చేస్తే హుళక్కి హుళక్కి హుళక్కి అనే వాట అది మిగులుతుంది అంటే ఏదో ఒకటి మిగులుతుందని చెప్పాలి కాబట్టి హుళక్కి అని చెప్పారు ఏమీ మిగలదు అని చెప్పచ్చు కానీ ఏం తిన్నావురా అంటే మడతప్పాలు తిన్నాను అంట ఏమీ తినలేదు అని చెప్పడానికి బదులు ఏదో తినాలని ఏదో మడతపాలు తిన్నాను అన్నాడు ఆ రకంగా ఏం మిగిలింది అంటే హుళక్కి మిగిలినది అంటే ఏం మిగల్లేదు అంటే అర్థం ఏంటి నెక్లెస్ అనేది సున్నా బంగారమే సత్యం ఓకే కాబట్టి నెక్లెస్ నామరూపం వ్యక్తం అది అది మిక్సీ చేశారు ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి పుట్టింది బంగారం యొక్క శక్తి నుంచి పుట్టింది ఆ బంగారం యొక్క శక్తిలో నుండి బంగారాన్ని మైనస్ చేశారు ఇప్పుడేం వింది మళ్ళీ హుళక్కి అయితే ఇంతకుముందు హుళక్కి ఈ హులక్కి తేడా లేదు ఇది ఇంతకుముందు హుడక్కి వ్యక్తమైన హుళక్కి ఇది అవ్యక్తమైన హుళక్కి ఏమిట్రా తేడా ఏమి తేడా లేదు కాబట్టి నువ్వు వ్యక్తమైన మాయాశక్తి మిక్సే అవ్యక్తమైన మాయాశక్తి మీకు చేయ కేవలము శుద్ధమైన పరమాత్మ తప్ప అక్కడ ఇంకా వేరే ఏదీ లేదు ఇప్పుడు ఈ టేబుల్ మీద ఏనుగు ఉన్నదా లేదు టేబుల్ మీద ఏనుగు లేదు భాష మార్చి చెప్తారు ఏనుగు లేదు అంటే అది పొందుగా అమాయకంగా ఉన్నమాట వాళ్ళు చెప్పిన మాట ఈ తార్కీక వ్యవహారాలు చూసిన టేబుల్పై ఏనుగు యొక్క అభావము అక్కడ ఏదో ఉన్నదేమో అని నీకు అనిపిస్తుంది అయ్యేదో అలాగే ఉన్నదా ఏదో ఉందనమాట ఏమీ లేదు కదే ఏనుగు యొక్క అభావము ఉన్నది అయితే పోనీ టేబుల్పై పర్వతం ఉన్నదా లేదు అయితే ఈ టేబుల్పై ఇప్పుడు ఏమున్నది పర్వతం యొక్క అభావము ఉన్నది అయితే ఇంతకుముందు ఏనుగు యొక్క అభావం ఉన్నారు ఇప్పుడు పర్వతము యొక్క అభావము ఉన్నదా ఇప్పుడు రెండు అభావాలు ఉన్నాయి ఆ అభావానికి అభావానికి తేడా ఏంటి చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు తేడా వాళ్ళు తేడా చెప్తారు ఆ తేడాని శంకర భాష్యంలో అది ఘట భాష్యమో ఉంది మీరు చదవలేదు అది ఘట భాష్యం ఘట భాష్యం ఉంది ఎప్పుడైనా చదవాలండి ఘట భాష్యం నేను పుస్తకం నమ్మకం గృహదాన్మైన పుస్తకం ఉంది దాంట్లో ఘట భాష్యము రెండవ ప్రథమాధ్యాయం ఉంది అక్కడ ఈ అభావాలని శంకరులు ఖండిస్తారు ఏనుగు యొక్క భావము పర్వతము యొక్క భావము ఇవన్నీ ఏమ్మా నీకేం ఆభరణాలున్నా రెక్కొస్తుందా లేదండి కొన్ని కనకడం ఉందా లేదండి ఈ లేకపోవడానికి ఆ లేకపోవడానికి తేడా ఏముంటుంది అంతా ఒకటే లేకపోవడం కాబట్టి చుషారా భాష ఎంత కొంప ఉంచుతున్నాం ఏమీ లేని చోట ఏదో ఉన్నదనే భ్రమ కలగడానికి కారణమేమి భాష తేడా లేని చోట తేడా ఉందనే భ్రమ భాష వల్ల కలుగుతుంది తేడా ఉన్న చోట తేడా లేదు అనే భరమ కూడా భాషలా కలుగుతుంది కాబట్టి చాలా కాషస్గా ఆ తేడాను గుర్తించాలి కాబట్టి మాయాశక్తి వ్యక్తమైనా నిశ్చయే అవ్యక్తమైనా నిశ్చయే ఎందుకంటే మాయాశక్తి ఎందు తత్వము అంటే యథార్థము వస్తువు అది చర్చ పదచ్చేదని చెప్తాము న్యస్తా అత్ర మాయావిక సా శక్తికార్యోల్యా వ్యక్త్యవేదినో అత్రీ సందర్భం నందు మాయా మాయ అదుటకు నిస్తత్వరూపత ఏవ తత్వము లేకుండుట అనే రూపము మాత్రమే ప్రయోజిక నిర్ధారించే అంశము ఏమండి ఇది మాయా అని ఎలా నిర్ధారిస్తారు అంటే దాంట్లో తత్వము లేదు అని చెప్తారు అంటే ఇప్పుడు సినిమా చూస్తున్నారు పెద్ద మీద కొండ కొండ కనబడుతుంది పర్వత శిఖరం కనబడుతుంది ఈ పర్వత శిఖరము మాగా ఎందువల్ల దానిలో తత్వం మీద పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు రాళ్ళు దాని తత్వం రాళ్ళు ఉంటాయి డెప్త్ ఉంటుంది హైట్ ఉంటుంది ఉంటుంది అది అది రాళ్ళు దాని తత్వం ఆ హైట్ అంతా కూడా రాళ్ళు ఉంటాయి ఆ డెప్త్ అంతా కూడా రాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ కొండ ఇప్పుడు ఈ పర్వత శిఖరాన్ని మీరు ఈ సినిమా తెర మీద చూస్తున్నారు దానికి ఏమైనా డెప్త్ ఉంటుందా ఉండదు హైప్ ఉంటుందా ఉండదు దానికి విత్ ఉంటుందా ఉండదు ఏమి అంతా సేంటి అన్న లోపలే ఉంటాయి హైపు ఉండదు ఎవరిష్టరం చూపిస్తాడు సినిమా తెరమే హైప్ ఉంటుందా దానికి ఏం అంత హైప్ కూడా ఉండదు డెప్త్ సున్నా ఏమీ ఉండదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తత్వము లేదు అత్యతమే దాన్ని మాయా అన్నారు కాబట్టి కనబడుతున్నా తత్వము లేని దానిని మాయా అని అంటారు కనబడుతూ ఉంటుంది కానీ దాంట్లో తత్వము లేదు కనపడకపోతే విచారమే లేదు కనబడుతోంది కాబట్టి ఇంత చర్చ కనబడకపోతే చర్చే ఉంది కాబట్టి తత్వము ఉన్నట్లయితే అది యథార్థము అనుకుంటాం తత్వము లేకపోతే ఇది మాయా అని నిర్ధారించుటకు హేతు తెలిసిందండి కాబట్టి ఎక్కడైనా ఫలానాది మాయా అనాలంటే నీకు దానికి ఆ క్లించింగ్ ఎవిడెన్స్ ఏమిటి నిర్ధారించే అంశం ఏమిటి దాని ఎందు తత్వము లేకుండా ఇప్పుడు ఉదాహరణకి ఆ గదిలో కొంచెం మసక చేకట్లో అదిగో అక్కడ దెయ్యం కనబడుతోంది నిలబడి ఉంది దెయ్యము అని అంటారు అంటే వాళ్ళు ఏం చేయాలి పని చేపట్టుకుని బర్మరా కలిగితే లాక్కెళ్ళి ఎందుకంటే ఆ దెయ్యాన్ని ముట్టుకో అని వాడి చేతి ముక్కించాలి వాడు అలా ముట్టుకుంటాడు ముట్టుకుంటే చేతికి గోడ తగ్గుతుంది దెయ్యం ఉంటే ఇక్కడ దెయ్యం చేతికి ఓ గోడేది ఇంకే నీడ తప్ప అది అర్థం లేదు కాబట్టి ఇప్పుడు ఈ దెయ్యం ఏమిటిది మాయా అంటే యా మా కాబట్టి తత్వం ఉన్నదా అని చూడాలి తత్వం ఉన్నదాన్ని చూసి తత్వం ఉంటే పరం సత్యం అది సత్వం లేకపోతే మాయా ఓకే ఇది బేసిస్ సా ఆ తత్వము లేకుందుట వ్యక్తవ్యక్తత్వ భేదినో వ్యక్తము అవ్యక్తము అనే తేడాలు గల శక్తి కాదియో మాయాశక్తికి మాయాశక్తి నుండి పుట్టిన జగత్ అనే కార్యమునకుల్యాసమా అంటే ఇప్పుడు జగత్తు కార్యము మాయాశక్తి నుంచి పుట్టింది ఈ మాయాశక్తి నుంచి పుట్టిన కార్యమైన జగత్తుకి అది నామరూపాలు మాత్రమేనా లేక దాని ముందు తత్వము ఉన్నదా అంటే నామరూపములు మాత్రమే దాని ముందు తత్వము లేదు కాబట్టి కార్యమైన జగత్తును మనం ఏమైనా కంక్లూడ్ చేశాము మాయా ఓకే ఇప్పుడు ఈ కార్యమైన జగత్తుకి కారణమేమిటి శక్తి ఆ శక్తి ఎందుకు తత్వం ఉన్నదా స్వతంత్రంగా ఉండాలి అంటే పరమాత్మని పక్కన పెడితే అది స్వతంత్రంగా తత్వం ఉండాలి దాంట్లో కాబట్టి అయితే మరి ఏమైనట్టు వ్యక్తమైన జగత్తు మాగే అవ్యక్తమైన శక్తి కూడా మాగే కాబట్టే దాన్ని శక్తి శక్తి అనకుండగా మాయా శక్తి అంటే బాగుంటుంది శక్తి శక్తి శక్తి అనుకుంటే ఏమవుతుంది ఆ మాయా అనే మాటని పట్టించుకోకుండా అస్తమానం శక్తి శక్తి శక్తి అన్నాడు అనుకోండి అంటే అప్పుడు ఏం చేస్తారు ఆ మాయా అనే మాట మంచిపోతారు ఆ తత్వాన్ని పక్కన పెట్టేసి శక్తి ఉపాసన చేస్తున్నాను అని మొదలుతారు శివుడితో కలిపి శక్తిని ఉపాస తత్వంతో కలుపుకుంటే పవర్నే ఉంటుంది తత్వాన్ని పక్కన పెట్టేసి శక్తి ఉపాసన చేస్తున్నారు శివుడిని ఉపాసన చేయవాళ్ళ శివుడిని చేస్తే పవర్ సేం కాదు శక్తిని ఉపాసన చేస్తే పవర్స్ వస్తాయి పవర్ వచ్చిందనుకోండి వాట్ ఈస్ దట్ పవర్ సినిమా చూపించే పవర్ వచ్చింది అది కూడా మిక్స్ చేయగలండి సత్యం ఏ జగత్తులు చూసారా ఇంట్లో ఏవో పవర్స్ ఉన్నా కూడా ఆ పవర్ కూడా మిక్స్ ఇప్పుడు ఒక డెబ్బై ఏళ్ళు బతికాడు మరొకరికి పవర్ ఏదో వచ్చింది తొంభై ఏళ్ళు బతిగాడు ఏమైనట్టు అది మిక్ చేయ తొంభై ఏళ్ళ జీవితము మీద తొంభై ఏళ్ళ జీవితము మీక్ చేయటం సో ఇప్పుడు ఇలాంటి భ్రమలు కూడా ఉంటాయి ఇలాంటి భ్రమలు కూడా ఉంటాయి ఇప్పుడు పళ్ళు కోసిక్ ముక్కలు వేస్తారు ఇప్పుడు పండుతున్నాడు ఇప్పుడు కొబ్బరికాయ మీరు కొబ్బరికాయ పుచ్చుకోండి చేతికి ఇచ్చారు పుచ్చుకొని ఏం పుచ్చుకుంటారు దాన్ని దాన్ని అవేస్తారు ఏమంటే లేకపోతే పుచ్చకాయ తీసుకొచ్చి పక్కన పెట్టారని వాళ్ళు పుచ్చుకోండి స్వామి ఏం పుచ్చుకుంటారు పుచ్చకాయని కాబట్టి ఆ పుచ్చకాయని కోసి ఆ పైన ఉన్నటువంటి విడిచిపెట్ట వాటిని విడిచిపెట్టి ఆ మొక్కలు ఒక అమ్మగారు ఏం చేశారంటే పుచ్చకాయని కోసి దాన్ని పద్మాకారంగా కోశాను పద్మాకారంగా కోసి ఇచ్చాను నేను స్వామీజీ తీసుకున్నాను నేను అడిగాను ఏమా ఈ పద్మాకారం నేను ఎలా పట్టుకు చేరు అని అడిగాను అంటే దానికి ఒక ఇది ఉంది ఒక చిన్న గ్యాడ్జెట్ ఒకటి అంటే పుచ్చగాయని కోసి ఆ రెండు పోర్షన్ ఏదైతే ముక్కలు చేసుకు ఆ పోర్షన్ నుంచి తీసుకుని ఈ పద్మాకారకు దాంట్లో దాన్ని కట్ చేస్తే దాని నుంచి ఒక పద్మం వైపు ఆ పద్మాన్ని వండించాను నేను చూసామా ఇంత అందమైన ఈ పద్మాన్ని తినాలని నాకు బుద్ధి కదనటం లేదు అది ఏదో మీరే పుచ్చుకోండి మామూలు నాలుగు ముక్కలు ఓ పద్మ తీసుకొచ్చిస్తే ఇప్పుడు నేను తినడం అంటే అర్థం ఏమిటి ఆ పద్మాన్ని చిన్నాభిన్నం చేయడమే కదా కాబట్టి అలా చేయకూడదు అప్పుడు నేను చెప్పాను చూడండి ఈ నామరూప బుద్ధిని విడిచిపెట్టండి స్వామీజీకి పుస్తకాలు ఎక్కువ ఇవ్వాలి కానీ దానికి పద్మాకారము మరో ఆకారము మరో ఆకారము పెట్టి ఇవ్వనక్కర్లేదు మీరు గమనించారా ఇది కాబట్టి ఈ నామరూప బుద్ధిని విడిచిపెట్టండి స్వామీజీ మీకు ఫోటో తీస్తున్నాను ఎందుకు ఫోటో మీరు ఫోటో తీస్తారు ఆ ఫోటోలో తత్వం ఉంటుందా ఉండదు ఫోటో పాఠం చెప్తుందా చెప్పదు ఫోటో కాలకి దండం పెట్టాలంటే ఉంటుందా ఎందుకు తత్వం లేనిది వేస్ట్ నామరూప కేవల నామరూపాలు అంటే మీరు అనొచ్చు నామరూపాలైనా తత్వాన్ని బుద్ధికి తీసుకొస్తుంది దన్ వ్యూహాలు సంలాజిక్ సంసీస్తే అదే తత్వాన్ని బుద్ధికి తీసుకొస్తుంది అందుకోసం ఫోటో కృష్ణుడు ఫోటో పెట్టుకుంటే ఆ భగవద్గీత ఉపదేశము ఆ తత్వము అంతా కూడా బుద్ధికి వస్తుంది దన్యు అంతేతత్వము లేని శక్తి అది మాయాశక్తి అవ్యక్తమైన నిస్తత్వమే వ్యక్తమైన నిస్తత్వమే తేడా ఏం లేదు ఏది నిస్తత్వమో అది మాయా సరిపడిందండి మళ్ళీ అత్ర ఈ విషయముందు నిస్తత్వ రూపతైవ తత్వము లేని రూపమును కలిగి ఉండుట మాత్రమే మాయాత్మస్య మాయా అని నిర్ధారించుటకు ప్రయోజిక ప్రధానమైన హేతు సాయా ఆ మాయాత్వము వ్యక్తావ్యక్తత్వభేనో వ్యక్తము అవ్యక్తము అనే తేడా గల శక్తి కార్యో మాయాశక్తికి శక్తి కార్యమైన జగత్తునకు సమానము కాబట్టి ఆయన ఏమంటున్నారంటే మళ్ళీ చెప్తున్నాను ఈ జగత్తు నామరూపాత్మకంగా మనకి గోచరిస్తూ జగత్తు తత్వము అసత్యము నిత్య ఈ జగత్తు ఏ పరమేశ్వరుని మాయాశక్తి నుంచి పుట్టింది అది అవ్యక్తము కంటే కనపడదంటున్నావో ఆ అవ్యక్తమైన కూడా తత్వము లేనిదిగా అయితే మిక్స్ దానిలో నేను నీడా అనగానే నీడా అనగానే అది నీడ కాదయా మాత్రమే కాదయా అది మనిషి యొక్క నీడ అని మనిషికి ముడి అది మీకు సత్యం పిక్చర్లోకి మీరు మనిషిని వదిలిపెట్టేసి నీడ నీడని పట్టుకుంటే అది ఎందుకు కొరగాని కాబట్టి కేవలం నామరూపాలతోటి అలా పట్టుకుంటు కాకపోవడం నామరూపాలనే ఒక కండూ కండూయిట్ అంటారు కాంబ్యూయిట్ ఒక కాంబూయిట్ ఒక మీడియంగా పెట్టుకుని తత్వంలోకి వెళ్ళిపోవాలి తత్వంలోకి వెళ్ళిపోతే ఆ నామరూపముల ద్వారా మీరు సత్యాన్ని చేరేపరుచుకున్నారు అంటే అర్థం ఏంటో తెలుసునండి నామరూపాలకి కూడా ఒక కొంత శోభ వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని తత్వానికి పట్టి వెళ్ళింది కదా ఒక కొంత శోభ వచ్చింది మీరు నామరూపాల దగ్గర చుక్కుపోయి తత్వం దగ్గరికి చేరిపోలేదనుకోండి మీ నామరూపాలు ఎందుకు కొరగాలిపడినా కాబట్టి ఎప్పుడూ కూడా నామరూపాల దగ్గర కాషస్గా ఉండాలి ఏం చేస్తూ ఉండాలి ఆ నామరూపాలని తత్వంతో ముడిపెట్టుకుంటూ ఉండాలి అంటే నెక్లస్ నెక్లస్ని మురిసిపోకూడదు ఆ గోల్డ్తో దాన్ని ముడిపెట్టుకుంటూ ఉంటే యు ఆర్ రీజనబులీ సేఫ్ గోల్డ్తో ముడిపెట్టుకోవాలి అలాగే గోదావరి గోదావరి అని మురిసిపోకూడదు అంటే ఏమిటి ఆపహ ఆపహ అంటే ఏమిటి సత ఓకే రండి ఇప్పుడు గోదావరిలో స్నానం చేసుకుంటాము అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళాలనుకోండి ఇది కూడా ఇది సంతోషి మాత అదేమో అయ్యప్ప అంటూ అలా ఉంగారు హడాకే చేయడం కాదు సంతోషి మాత అంటే ఏమిటి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి శక్తి ఎవరి శక్తి పరమేశ్వరుని యొక్క శక్తి అంటే సంతోష మాత మిమ్మల్ని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చి అయ్యప్ప అంటే ఏమిటి ఆ పరమేశ్వరుని యొక్క ఒక అనుపరూపము అని ప్రతీదీ మీరు ఆ సత్యవస్తువుతో ముడిపెడుతూ ఉండాలి ముడిపెడుతూ ఉంటే యు ఆర్ సేఫ్ ఏంటి నామరూపాలని పట్టుకున్నా కూడా మీ సేఫ్టీకి ఇబ్బంది అయింది యుఎస్ సేఫ్ సత్య వస్తువుని ఉడిచిపెట్టేశారా కేవలము నామరూపాలనే పట్టుకున్నారా ఇంకేమీ ఉపయోగం లేదు మీరు మంచి కర్మ చేసినా మంచి ఉపాసన చేసినా కూడా ఆ సత్య వస్తువు నుంచి విడిపోతే అది ఎందుకు పనికిరానిదే అయిపోతుంది అలాగే యస్తత్వతైవా మాయా ప్రయోజి సా శక్తికార్యోయా వ్యక్త్యేదినో సదసత్వ వివికస్ ప్రస్తుతిత్య అసతోమాంతరో భేదాంత చింతయాత్రం ఇది మళ్ళీ ఇంకో చిన్న భేదం మార్పు చేసి ఆయన మళ్ళీ టాపిక్ ని ముందు తీసుకెళ్తున్నారు చిన్న మలుపు ఈ మలుపుని మనం ఎనిమిది క్లాసులో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న ధ్యానం ఈ ధ్యానం ఏమిటంటే ఆకాశ ధ్యానం అనేది ఓకే ధ్యానముద్రను మనము స్మృతి నుండి అభ్యాసం చేయకూడదు అనగా ఉన్న క్లాసులో చేశాము అంతకు ముందు క్లాసులో చేశాము అదే ఇప్పుడు చేస్తున్నాము అన్నట్టుగా చేయకూడదు మరి ఎలా చేయాలి ఫ్రెష్గా ప్రజెంట్ మూమెంట్ అంటే ఇంతకు ముందు చేసిన ఆ గతాన్ని పక్కన ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మూమెంట్లో ధ్యానాన్ని చేయాలి ఇప్పుడు ఇక్కడ నేను ధ్యానముద్రలో ఉన్నాను దేహము నిటాలుగా ఉండడము అది చక్కటి అనుభవము అనుభవ రూపము ఏమిట అనుభవము ఒక సావధానత అనుభవంలోకి వస్తుంది ఎలా అది అనుభవం తర్వాత మనస్సులో స్ట్రెస్ పెట్టుకుని బతుకుతూ ఉంటాం మనం ఏమో టెన్షన్స్ పెట్టుకుని కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ టెన్షన్స్ అన్నిటినీ కూడా డ్రాప్ చేసేస్తాం రిలాక్స్ రిలాక్స్ అనే ఆటో సజెషన్ మనస్సుకి మీరు సలహా ఓ మైండ్ యూ రిలాక్స్ అని సలహా చెప్పాలి దాన్ని ప్రాక్టికల్గా కూడా చేయాలి ఎలాగా భుజములు చేతులు రిలాక్స్డ్గా పెట్టుకోవాలి వాటి ద్వారా మనస్సు కూడా రిలాక్స్ అయిపోతుంది పెదవులపై చిరునము ఉండాలి చిరునము ప్రేమ అంటే ఇంకేమే అక్కడ మిగతావన్నీ డ్రాప్ కోపాలు తాపాలు అన్నీ డ్రాప్ కోరికలు భయాలు అన్నీ డ్రాప్ ఇంకేం మిగిలింది ప్రేమ అది ఉండాలి డ్రైగా ఉండకూడదు సుష్టంగా ఉండకూడదు ప్రేమతో ఉండాలి నవ్వుతూ ఉండాలి ఉల్లాసం ఇది ధ్యానముద్ర ఇటు దేహము అటు మనస్సు రంగు కూడా ఇప్పుడు ధ్యాన ముద్రలో నేను ఒక ఎత్తైన పర్వత శిఖరమును భావన చేస్తున్నాను చాలా ఎత్తైన పర్వత శిఖరం ఎంత ఎత్తు అంటే దానికంటే పైన ఇంకా ఎదిలేదు సర్వము దానికంటే క్రిందయే గలదు అటువంటి ఎత్తైన పర్వత శిఖరము ఉన్నది నేను ఆ పర్వత శేఖర నాకు అగ్రముపై అంటే కొనపై కూర్చున్నాను నా చుట్టూ విశాలమైన ఆకాశము తప్ప మరి ఏదీ లేదు నా ఎదుగుగా ఆకాశం ఈ ఆకాశం ఇలా ఎదురుగా ఎంతవరకు అవుతుంది హద్దులు లేవు అనంతము వరకు ఆకాశము ఉన్నది నా వెనుక అనంతము వరకు ఆకాశమే దళ కుడి అనంతము వరకు ఆకాశ ఎడమా అనంతము వరకు ఆకాశము దళదు అనంతమైన ఆకాశం వ్యాపించే ఉంది ఆకాశమే గణదు ఆకాశ అనంతమైన ఆకాశ ఈ ఆకాశము నన్ను రూపము లేదు అరూపము రంగు లేదు నిశ్శబ్దముగా ఉన్న ఆకాశమునందు లేదు గుణము లేదు చిత్తూ ఆకాశీయ లు లేని అనంతరమే ఆకాశ ఇప్పుడు నా లోపల ఎందున్నది ఆకాశ మా లోపల కూడా నామరూపకం ఆకాశమే కలదు ఈ లోపలి ఆకాశములకు బయటి ఆకాశములకు తేడా లేదు ఏదీ లేదు అంత ఒకే అనంత ఆకాశం కాశ నే తెలియ అనేది కూడా విలీనమై కేవలము సచ్చిత ఆకాశాన్ని మాత్రమే కలుగుతుంది సుకుని విశ్రాంతిగా కూర్చోవాలి వెంటనే ఆలోచనలలోకి తరుగు తీయరాదు లంచలంగా ఆకాశము వలే నిలిచి ఉండాలి కళ్ళు మెల్లగా తెరిచి తెరిచిన తర్వాత కూడా నామరూపములను ఉడకను పెట్టి ఆకాశమును మాత్రమే భావన చేయాలి ఇంతా ఆకాశము హరి ఓం దరస్వథ శ్రీకృష్ణార్థి